శ్రవస్ జోరీమాధిపతాశివసన్రహ్మాణ శంకరాచార్య బుద్ధిమాన్స్చార్యం తాపరూపరా ద్రం విష్ణురామదేవాద్రం పశ్యే మాక్షరైరంగైస్తువాంశిశేమేవాయుస్తింద్రోష్వాస్తిన పూషా విష్ణువేగా అయిష్టమేమి ృహస్పత శాంతి శాంతి ఆదిశాంత హుత్పన్నా ప్రకృత్యునివృతా సే ధర్మా సమా అజం సామ్యం విశారదం సర్వే ధర్మా సమాశ్చ అభిన్నాశ్చ ఇంతవరకు ప్రథమా బహువచనం అజం సామ్యం నిశారదం ప్రథమా ఏకవచనం కాబట్టి ఆత్మతత్వం అని పెట్టుకోవాలి ఆత్మతత్వము అజము అంటే పుట్టుకలేనిది సామ్యము సమైనది ఈ సమత్వాన్ని అర్థం చేసుకోవడం కొంచెం కష్టం జాగ్రత్తగా దాన్ని తెలుసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు సమం సర్వు భూతూ తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం వినశ్యత్వ వినశ్యంతం యశ్యతి సతి పదమూడో అధ్యాయం శోకర సమం అసమత్వము ఇప్పుడు చూడండి నేను ఈ సమత్వానికి కూడా సందర్భంలో ఇది పుస్తకము ఇది బల్ల అన్నప్పుడు ఇవి వేరువేరుగా మనకి తెలియబడుతున్నాయి ఎందువల్ల వేరుగా తెలియబడుతున్నాయో తెలిసిన పుస్తకత్వము అనే విశేషాన్ని మీరు దీనికి జోడించారు బల్లత్వము అనే విశేషాన్ని దీనికి చెప్పారు విశేషం విశేషం అంటే విశేషణమే విశేషం అని అంట యావర్తకం దాన్ని ఇతరము నుంచి విడదీసి చూపించి దాని పేరు విశేషము మీరు పుస్తకం అని అంటూనే దాని ఎందు ఒక విశేషాన్ని పెట్టారు బల్లా అనగానే దాని ఎందు ఇంకో విశేషాన్ని పెట్టారు మీరు పెట్టిన విశేషం కారణంగా అవి భిన్న భిన్నంగా భాషిస్తున్నాయి లేకపోయినట్లయితే రెండు కూడా పృథివీ వికారములే రెండు కూడా గుడ్డు నుంచి వచ్చేయండి ఇది చెట్టు నుంచి వచ్చింది ఇది చెట్టు నుంచి వచ్చింది పుస్తకమును బల్లా రెండు ఒకటే ఒకే చెట్టులో కొంత భాగం బల్ల చేస్తారు మిగిలిన రద్దీ అంతానేమో కాగితం చేస్తారు ఇట్ ఈస్ దట్ సింపుల్ కాబట్టి పృథివీ వికారములు రెండు కూడా వికారము అంటే కావ్యము కారణము కంటే అనన్యము కాబట్టి రెండు కూడా పృథివీ వికారములే కనుక పృథివీ కంటే అభిన్నములు అంటే ఒకటే పృథివీ అది కానీ మీకు అంటే సమత్వం చూడండి ఒకటే పృథివీ అంటే అది సమము ఇసి ఇది పృథివే ఇది పృథివే అది సమమై ఉండి కూడా మీరు దాన్ని భిన్నంగా ఎందుకు తెలుసుకుంటున్నారు విశేషాన్ని బట్టి కాబట్టి నిర్విశేష జ్ఞానము మాత్రమే సమమైనది నిర్విశేషాన్ని పెట్టాలి నేను చాలాసార్లు అంటాను వీడు దేవుడు ఒక్కడే కానీ వీడేమనుకుంటాడు నేను దేవుడిని ఎలా అవుతాననుకుంటాడు ఎందుకో తెలుసినా వాడికి ఉన్న సమస్య ఏదో తెలుసినా దేవుడు లక్ష్మీదేవికి భర్త అని ముందే చెప్పి ఒకసారి దేవుణ్ణి లక్ష్మీదేవికి భర్త అని అనేసిన తర్వాత ఇంకా ఏకత్వం ఎక్కడ గుతురుతుంది విశేషం పెట్టేసి వీడు వెంకమ్మ మొగుడు ఆయనేమో లక్ష్మీదేవి భర్త వీడికి వాడికే ఏకత్వం వీడు వీడే వాడు వాడే కాబట్టి నువ్వు నిర్విశేషంగా సమత్వము అంటే అర్థం ఆ నిర్విశేషము ఇప్పుడు అయాం అనుంది అయాం బ్రాహ్మణ ఇది ఆత్మతత్వం కదా అహం బ్రాహ్మణ అహం క్షత్రియ అని మీరు ఆ అహం నందు బ్రాహ్మణత్వాన్ని క్షత్రియత్వాన్ని పంజాబీ భద్రాసి ఇలాగంటే ఏదో ఒక విశేషాన్ని మీరు జోడించిన కారణంగా ఈ అహమ్మం మీకు భిన్నంగా భాషిస్తోంది మీరు అహం సమము అహం అంటే అర్థం ఏంటో తెలుసునండి నోయింగ్ దట్ ఇట్ ఎగ్జిస్ట్ అహం అంటే తన ఉనికిని తెలుసుకుంట నేను ఉన్నాను అని మీకు అందరికీ తెలుస్తోంది కదా నేను ఉన్నాను అనే తెలియటలో ఏదైనా భేదం ఉన్నదా లేదు పశు పక్ష్యాదులకు కూడా నేను ఉన్నాను అనే జ్ఞానం ఉంటుంది క్రిమి కీటకాదులకు బ్యాక్టీరియా కూడా ఉంటుంది నేను ఉన్నాను అనే జ్ఞానం ఆ నేను ఉన్నాను అహమస్మి అనేది ఆ శుద్ధమైన ఆత్మతత్వం అది అది సమం ఆ సమత్వాన్ని మనం ఎందుకని తెలుసుకోలేకపోతున్నామంటే దానికి మనం విశేషాన్ని జోడిస్తాం కనుక మీరు విశేషాన్ని జోడించకూడదు విద్యా వినయ సంపన్న బ్రాహ్మణ యస్తిని శుంచేవశ్వకేత పండితా సమదర్శిన సమాన్ని చూడాలి అక్కడ విశేషాన్ని ఆయన చెప్పాడు విద్యా వినయ బ్రాహ్మణులు గోవు హస్తి అని విశేషాలు ఉన్నాయి ఈ విశేషాలనన్నిటినీ మీరు తిరస్కరించి వాటన్నిటి కూడా సమానంగా ఉన్నటువంటి ఆత్మతత్వాన్ని మీరు చూడాలి అది సమం సమదృష్టి అంటారు సమదృష్టి ఉంటే మీకు అద్వైతం తప్ప ద్వైతానికి తావే లేదు విషమ దృష్టిలో ఉన్నంత కాలము మీకు అద్వైతం దూరంగానే ఉంటుంది మీరు అద్వైతానికి కొంతమంది సెంటిమెంటల్గా కమిట్ అయి ఉంటారు మేము అద్వైతులము అని సెంటిమెంటల్ కమిట్మెంట్ ఉంటుంది దాన్ని లాభం అద్వైత జ్ఞానం ఉండదు పుస్తకం తీసినప్పుడు అద్వైతం పుస్తకం మూస్తే ద్వైతం అలా కాబట్టి సామ్యం నిర్విశేషం ఆ నిర్విశేష జ్ఞానము అని నేను చాలాసార్లు అంటూ ఉంటాను ఆ నిర్విశేషం సమం అన్నదానికి నిర్విశేషం సమస్య భావ సామ్యం ఆత్మతత్వం సామ్యం ఇప్పుడు ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకోవాలి విశారదం శంకరులు ఉంటారు విశారథం విశుద్ధమాత్మతత్వం ఆత్మతత్వము విశుద్ధమైనది అంటే దాని ఎందు విశేషములేమీ లేము ఇప్పుడు చైనా సి జపాన్ సీ అని ఉంది ఏముండే మీరు ఎప్పుడైనా మ్యాప్ చూసారా అదే సి అండి అదే సి అదే సముద్రం లెఫ్ట్ సైడ్ని చైనా ఉంది షాంఘయ వ్యను రైట్ సైడ్ని జపాన్ ఉంది ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నదానికి చైనా సి అని పేరు రైట్ సైడ్ ఉన్నదానికి జపాన్ సి అని పేరు సీలో ఈ విశేషం ఎక్కడి నుంచి వచ్చిందండి లేని విశేషాన్ని మీరు పెట్టారా లేదా కాబట్టి సామ్యం విశారదం విశుద్ధం ఆత్మతత్వం అంటే సర్వ విశేషరహితమైనటువంటి ఆత్మతత్వము అందుతనేమన్న రోజున క్లాసులో చెప్పాను ది నిగేషన్ ఈజ్ ద రాకెట్ లైక్ ఇట్ టేక్స్ యూ ఇన్ టు ది ఆర్బిట్ ఆఫ్ ఆత్మజ్ఞాన నిగేషన్ ఆల్ ది వే నిగేషన్ సకల విశేషములను మీరు నెగెట్ చేసుకుంట పోతే మీరు వెళ్ళి ఆత్మతత్వంలో కూర్చుంటారు అండి ఎందుకంటే ఆత్మ ఈ స్వరూపమే దాన్ని చేరుకునే ఒకే ఒక ఉపాయము సర్వ విశేష నిరాకరణమే అశేష విశేష నిషేధ శేష ఆత్మ సో అది విశుద్ధం అంటారు ఆత్మతత్వం ఆ పదాన్ని దానికి మనం యాడ్ చేసుకోవాలి విశుద్ధమైన ఆత్మతత్వము చూడండి ఆత్మ నుండి సర్వము ప్రకటమవుతుంది ఇప్పుడు నాలెడ్జ్ ఆఫ్ ఆటమ్ నాలెడ్జ్ ఆఫ్ మాలిక్యూల్ నాలెడ్జ్ ఆఫ్ ఫిజిక్స్ నాలెడ్జ్ ఆఫ్ కెమిస్ట్రీ సో నాలెడ్జ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ ఈవెన్ ది నాలెడ్జ్ ఆఫ్ గాడ్ ప్రతీది సర్వము కూడా ఆ అహమస్మి ఆ అహం నుంచే ఆవిర్భవిస్తుంది అహం లేదే ఏ నాలెడ్జ్ కూడా లేదు నాలెడ్జ్ ఆఫ్ గాడ్ కూడా లేదు అహం లేకుంటే అహంమించే సర్వము ప్రకటమవుతుంది అదే తత్వము ఆత్మయే తత్వము మిగతావన్నీ కూడా ఆ తత్వముపై చేయబడే అధ్యారూపములే ఆత్మస్వరూపం కంటే భిన్నంగా ఉండే దేవుడు కూడా వీడు అధ్యారోపణ తప్ప ఇంకోట్లేదు ఆ అధ్యారూపంలో ఉండే కిటికేమిటో చెప్పంటారా మీకు జగత్తున్నది జగత్తు ఉన్నది జడ సత్త నేను తెలివి తెలుసుకుంటున్నాను పరిచ్ఛిన్న జ్ఞానం చిట్ నేను తెలుసుకుంటున్నాను జగత్తు ఉన్నది ఈ విధంగా మనం ఏం చేసాము చిత్తుని తనయందు పెట్టుకున్నాడు సత్తుని జగత్తులో పెట్టాడు చిత్తు చేతనుడు తాను జగత్తు చేతనుడి కంటే భిన్నంగా ఉందంటే అర్థం ఏమిటి జగత్తు జడమనమాట చేతన భిన్నమైనది జడం కదా జగత్తు జడం కాబట్టి జగత్తునందు జడసత్తని స్వీకరిస్తాడు జడ సత్త అనేది లేదు ఆ జడసత్త కూడా ఆత్మతత్వంలోనే ప్రకాశిస్తోంది అంటే అయిపోతుంది సతే చి కానీ సత్తు వేరు చిత్తు వేరు చిత్తు నేను జడమేమో జడ సత్తారూపంగా జగత్తు గలదు అని మీరు ఎప్పుడైతే జడ సత్తను జగత్తునికి స్వీకరించారో దానికంటే భిన్నంగా చేతనుడుగా మీరు నిలిచి ఉన్నారో అప్పుడేమవుతుందంటే ఆ జడ సత్తారూపమైన జగత్తునికి ఓ దేవుడు అవసరం అవుతాడు దేవుడు లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది జడసత్త ఆ దేవుడికే బ్రహ్మ అని పేరు ఉపనిషత్తులలో బ్రహ్మ అంటే సత్తదే ఒక దేవుడు అవసరం అవుతాడు ఈ జడసత్తారూపమైనటువంటి జగత్తు ఆ దేవుడి నుంచి వచ్చింది అధ్యాత్మము అధిభూతము అధిదైవము సపోజ్ యూసే జడ సత్త లేదు జడమన్నది జడమని చేతనమనే విభాగం అంతా కూడా ఒకే ఆత్మ చైతన్యంలో ప్రకాశిస్తోంది వాస్తవంగా లేకున్నా ప్రకాశిస్తోంది మిథ్యారూపంగా ఉన్నది ఆత్మ చైతన్యం అదే సత్ అదే చిత్ రెండవది లేదు అని మీరంటే ఆ దేవుడు కాస్త మీరే అవుతారు ఇంకా వేరే అధ్యా కూడా వేరే ఉండదు అది కూడా మీలోనే విలీనమై ఉంటుంది సో విశుద్ధం ఆత్మతత్వం స్మాత్ తస్మాత్ శాంతి మోక్షోవా నాస్తి కర్తవ్య ఇర్థ కాబట్టి శాంతిని కానీ మోక్షాన్ని కానీ మీరు తయారు చేయనక్కర్లేదు మట్టి తెచ్చి కొండ తయారు శాంతిని కానీ మోక్షాన్ని కానీ తయారు చేయనక్కర్లేదు బంధాన్ని సృష్టించుకోకుండా ఉంటే మిగిలేది మోక్షమే అల్లరి చేయకుండా ఉంటే ఉన్నది శాంతియే కాబట్టి మనం ఏం చేయాల్సి ఉంటుందంటే ఈ ద్వైత ప్రపంచం ఏదైతే భాషిస్తోందో మనం దాంట్లో చిక్కుకుని ఉన్నాం ఇది చిత్రం ఏమిటంటే ఆ పురుగు తన లాలా జలం నుంచి సృష్టించినటువంటి దారలతోటి తన మెడకి ఉరి చుట్టుకుంటుందండి కొంతమంది ఏం చేస్తారంటే ముఖ్యంగా లేడీస్ ఈ పంజాబీ డ్రెస్ వేసుకుంటారు లేడీస్ డ్రెస్ మంచిదే ఆ పంజాబీ డ్రెస్ వేసుకుంటారు ఓ ఒకటి వేసుకుంటారు ఆ చాలా స్లీక్గా సన్నగా ఉంటుంది సిల్క్ ఉంటుంది చాలా ఫ్యాషనబుల్గా ఉంటుంది ఆ వేసుకుంటారు ఆ ఎలా వేసుకోవాలో తెలిసినా మెడకు రౌండ్ ఎలా వేసుకోవాలి వన్ రౌండ్ ఎలా వేయాలి వేసుకుని మోటార్ సైకిల్ వెనకాల కూర్చుంటారు కావండి వెళ్ళి మో ఇలా ఈ ఉత్తరయం ఇలా మెడకో రౌండ్ రౌండ్ లేకపోతే జారిపోతుంది ఓ రౌండ్ వేసి మోటార్ సైకిల్ వెనకాల కూర్చుంటాను చాలా ఫ్యాషనబుల్గా చాలా అలా అలవకగా కూర్చుంటాను కూర్చున్నప్పుడు ఈ మెడ నుంచి రెండు తోకలు వెళ్ళాడుతున్నాయి కదా ఇటొకటి అటొకటి విత్ సర్కిల్ విత్ వన్ సర్కిల్ వేసిన రెండు తోకలు ఈ తోక వెళ్ళి ఆ చక్రంలో పడుతుంది స్ట్రాంగులేట్ అవుతారు స్ట్రాంగులేట్ అయ్యి ప్రాణం పో ప్రాణం పోతే సమస్యలన్నీ అక్కడితో అయిపోయాయి దాని గురించి విచారించాల్సిన ఏం లేదు మహాత్ములు ఇప్పుడు ప్రాణం పోయిన దానికి విచారించారు ఆ స్పాండిలైటిస్ ఒక డిస్క్ రెండు డిస్క్లో బ్రేక్ అయ్యి వెళ్ళి హాస్పిటల్లో కొడతారు వెళ్ళి చిన్న మీద ఏదో అయిందంట ఈ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు మహాశయ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చిన్న మీద ఏదో అయింది పెద్ద మీదలు ఏదో అయింది డిస్క్ ఏదో అయింది ఇలాంటి మాటలు మీరు విన్నారంటే మిమ్మల్ని హాస్పిటల్కి కట్టిపారేస్తారు వాళ్ళు ఇంకా మీరు దాని నుంచి బయట పడలేరు ఒకసారిగా ఉండదు తెలుగులో కుడితిలో పడ్డ ఎలా కలాగా అక్కడే ఉంటాడు ఎక్కడికి వెళ్ళడం ఆ హాస్పిటల్ చుట్టూ పరిభ్రమణి చేస్తూ ఉంటాడు ఎవండి కాబట్టి ఇప్పుడు ఆ అపదని ఎవళ్ళు కల్పించారు తానే కల్పించుకుని గ్రహాలు కల్పించాయి అనుకుంటాను గ్రహాలు ఎందుకు కల్పిస్తాయండి ఏమైనా సందర్భం ఉందండి గ్రహాలు కల్పిస్తాయా తర్వాత మీరు రాశి అనేది అంటే సందర్భం వచ్చింది కాబట్టి ఏదో చెప్తున్నా రాశి అని మీరు అంటారు రాశి అంటే ఏంటి నక్షత్రముల యొక్క సముదాయం ఈ నక్షత్రాలు అసలు ఎంత దగ్గరలో ఎంత దూరంగా ఉన్నాయో మీకు ఏమైనా ఐడియా ఉందా అసలు స్టార్స్ అనే సమాచారం మీకు ఏమైనా తెలుసా నేను చెప్తా మీకు కావాలంటే వెరిఫై చేసుకోండి మీరు మనకి బాగా దగ్గరగా ఉన్న స్టారు సూర్యుడు ఎంత దూరంలో ఉన్నాడంటే ఇప్పుడు ఇంకా దూరాన్ని కాలంలో లెక్క కాలము దూరంలోని మూడో ఫారంలో ఒక ఫార్ ఒక చాప్టర్ ఉండేది టెక్స్ మ్యాథమెటిక్స్ పుస్తకంలో సో కా కాలంలో లెక్క అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి సికింద్రాబాద్ ఎంత దూరంలో ఉంది అరగంట దూరంలో ఉందంటాడు అరగంట దూరంలో ఉండడం ఏంటండి మీకు అర్థమైంది కారులో కూర్చుని వెళ్తే అరగంట పడుతుంది ఎనీవే కాంతి సెకన్కి ఒక సెకన్కి లక్ష ఎనభై ఆరు వేల మైళ్ళు వెళ్తుంది కిలోమీటర్లు మీకు కావాలంటే 3 లక్షల కిలోమీటర్లు వెళ్తుంది ఒక సెకండ్కి కాంతి అటువంటి కాంతి ఒక నిమిషం కాదు ఎనిమిది నిమిషాలు ప్రయాణం చేసుకుంది అంటే అర్థం ఏంటి ఎనిమిది ఇంటూ మొత్తం వందల లెక్క వేసేస్తున్నా నాలుగు వందల ఎనభై ఇంటూ మూడు నూట లక్షలు సో నూట నలభై నాలుగు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు సూర్యుడు నూట నలభై నాలుగు కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నాడు సూర్యుడు దాన్ని అంత పెద్ద సంఖ్యని చెప్పడం కష్టం కనుక ఎనిమిది నిమిషాల దూరంలో ఉన్నాడు సూర్యుడు ఎనిమిది నిమిషాల నక్షత్రం సూర్యుడు ఎనిమిది నిమిషాల దూరంలో ఒకటే ఇంకో నక్షత్రం మనకి దగ్గరగా ఉన్నదాని పేరు చెప్పమంటారా ప్రాక్సీమా దాని పేరు ఎలా పెట్టారో చూడండి మనకి దగ్గరగా ఉంది సూర్యుడు తర్వాత సూర్యుడిని పక్కన పెట్టాలి అందరికంటే దగ్గరగా ఉన్నవాడు సూర్యుడు ఆయన్ని మినహాయిస్తే మరొక నక్షత్రం మనకి దగ్గరగా ఉన్నదాని పేరు ప్రాక్సీమా అది ఐదు సంవత్సరాల దూరంలో ఉన్నది ఇప్పుడు నేను నిమిషాలు లెక్క అంటే మీరు మైక్రోస్కోప్ టెలిస్కోప్ తీసుకుని ప్రాక్సిమా నక్షత్రాన్ని మీరు చూస్తున్నారంటే మీరు చూస్తున్న నక్షత్రం ఇప్పటికీ కాదది ఐదు వేల సంవత్సరాల క్రితం ఉన్న నక్షత్రాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్న నక్షత్రం మీరు చూడాలంటే ఐదు సంవత్సరాలు ఆగాలి అది బాగా దగ్గరగా ఉన్న నక్షత్రం ఇప్పుడు వృషభ రాశి మిథున రాశి అనే నక్షత్రాలు ఉన్నాయి చూసారా అవి మిలియన్ టు బిలియన్ సంవత్సరాల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి అంటే మీరు చూస్తున్న నక్షత్రం ఇప్పుడు ఉందో లేదో కూడా మనకి తెలియదు ఇప్పుడు సూర్యుడికే చెప్తా చూడండి సూర్యుడు సడన్గా చల్లారిపోయాడు అనుకోండి మీకు ఆ సంగతి ఎనిమిది నిమిషాల తర్వాత తెలుస్తుంది ఇప్పుడు తెలియదు కాబట్టి మీరు వృషభ రాశి మిథుల రాశి అని లెక్క పెట్టుకుంటున్నారే ఆ నక్షత్రాలు ఇప్పుడు ఉన్నాయో లేదో కూడా దేవుడికే తెలియాలి మనకు తెలియదు ఎందుకంటే అక్కడి నుంచి కాంతి రావడానికి బిలియన్ ఇయర్స్ పడుతుంది అవి నక్షత్రాలు ఆ నక్షత్రాలు అక్కడ అలా కూర్చున్నాయని కూర్చుని మన ప్రభావితం చేసుకున్నాయని మనం ఊహ చేసుకుంటున్నాం అంతకంటే ఇంకేమీ కాదు కోనండి ఇందులో డైగ్రెషను సో మీరు గమనించాల్సింది ఏమిటంటే ఆత్మతత్వం విశుద్ధం దానికి శాంతి కానీ మోక్షాన్ని కానీ మీరు చేయనక్కర్లేదు మీరు చేయాల్సి మీరు గమనించాల్సింది ఏమిటంటే మిమ్మల్ని మీరే బంధించుకుంటున్నారు అది చెప్పడం కోసం చెప్పాను మిమ్మల్ని మీరే ఆ పంజాబీ డ్రెస్సు తువ్వాలు మెళ్ళలు వేసుకున్నట్టుగా ఎవరు బంధించుకుంటున్నారు మనల్ని మనమే బంధించుకుంటున్నాము దేనితో బంధిస్తున్నాము ద్వైత ప్రపంచంతో బంధించుకుంటున్నాము ఏ ఆ ద్వైత ప్రపంచం మిథ్య ఆ మిథ్యా ద్వైత ప్రపంచంతో మనం బంధించుకునే ఒక కాల్పనికమైన బంధంలో జీవిస్తూ ఉంటాము ఈ బంధాన్ని మీరు తెచ్చుకోవడం మానేస్తే మీరు ఆత్మస్వరూపంగా ముక్తులయ్యే ఉంటారు తర్వాత మోక్షము గురి మోక్షము జ్ఞేయము కాదు మోక్షము తెలియబడేది కాదు మోక్షము ఎప్పుడూ తెలియబడదు తెలియాలంటే నేనంతో తెలుస్తుంది ఇంద్రియములు మనస్సుతో తెలుసుకోవాలి ఇంద్రియాలతోటి మనస్సుతో తెలియబడేది ఏది మోక్షానికి దరిదాపులకు కూడా రాదు కాబట్టి మోక్షము స్వరూపము మోక్షమునందు నిలిచి ఉండుతయే సంభవము తర్వాత చాలామంది అడుగుతారు మోక్షమల్ల ఉపయోగం ఏమిటి ఉపయోగం ఏమీ ఉండదు ఉపయోగం అంటే అర్థం ఏమిటి ద్వైత ప్రపంచంలో లాభనష్టాలు బేరించే కదా ఈ ద్వైత ప్రపంచానికి అతీతమైనది ఇట్ ఈజ్ బియాండ్ ద నోన్ నోన్ అనేది ఏదైతే కలదో దానికి అతీతమైనది ఆత్మతత్వం దాన్ని తెలుసుకోవటం వల్ల ఉపయోగమే ఉంటుంది ఉపయోగమే ఉండదు అడ్వాంటేజ్ ఏమీ ఉండదు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉంటారు సైలెంట్గా శాంతిగా ఉంటే లాభమేమి ఉంటుంది లాభమేమి ఉండదు మీరు అల్లం చేస్తే పది రూపాయలు సంపాదించవచ్చేమో కానీ సైలెంట్గా ఉంటే మీకు వచ్చే రూపాయలు కూడా రాకపోవచ్చు లాభమేమి ఉండదు మీరు లాభాల కోసం అడ్వాంటేజెస్ కోసం చూస్తే అది మీకు లభించడం కూడా లభించదు మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే క్వాయాక్ట్ శాంతంగా ఉండాలి డిటాచ్డ్గా ఉండాలి ఈ తెలియబడుతూ ఉండేటువంటి జ్ఞేయ ప్రపంచంతో దృశ్య ప్రపంచంతో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు డిటాచ్డ్గా ఉండాలి తర్వాత అహంకారం యొక్క కన్సిడరేషన్ ఎక్కడ ఉండకూడదు ఆ పర్సనల్ కన్సిడరేషన్ ఒకటి ఉంటుంది నాకు అహంకారం వచ్చి దీనివల్ల నాకు మోక్షం వస్తుంది అని ఇలాగేదో మొదలు పెడుతుంది ఆఖరికి మోక్షం నందలి ఇచ్చని కూడా విదిలిపెట్టేయాలని చెప్పారు శంకరులు కర్మయోగంలో అదే సాంఖ్యయోగ శాస్త్రంలో కర్మయోగ సందర్భంలో మోక్ష సిద్ధ్య సిద్ధో సమోభూత్వ సమత్వం యోగ ఉచిత అన్న చోట భాష్యంలో మోక్షమునందలి కామనను కూడా వదిలిపెట్టేయాలి అప్పుడే మీకు మోక్షస్వరూపం వస్తుంది అయితే మోక్షమునందల కామనయే అడ్డుగా నిలబడుతుంది కాబట్టి అది ఈ ఈమాత్రం అరేంజ్మెంట్ శాంతంగా ఉండటం పూర్తి తీవ్రమైన వైరాగ్యంతో ఉండటం మోక్షముల కామనను కూడా విడిచిపెట్టి ఉండడం అన్నది మోక్షాన్ని పొందటానికి ప్రముఖమైనటువంటి అర్హత ప్రధానమైనటువంటి అర్హత ఆ అర్హతని సంపాదించుకుని మనం కూర్చుని ఉండడమే అంతే కాబట్టి మోక్షము కర్తవ్యము కాదు కర్తవ్యము కాదు అంటే చే కాదు నహి నిత్యైక స్వభావస్ క్రతంకించి అర్థవత్ సత్ నిత్య అంటే కాలాతీతముగా సర్వకాలములు ఎందు ఏకరస స్వరూపుడుగా అంటే శుద్ధ చైతన్య స్వరూపుడుగా ఉంట ఉండడమే మోక్షము అటువంటి మోక్షములో వీడు నిలిచి ఉంటాడు వాడికి క్రియ ద్వారా క్రితం ఒక క్రియను ఆచరించి తద్వారా పొందదగిన ప్రయోజనం ఏది కూడా కించిత్ ఏది కూడా న్యా ఉండదు కాబట్టి ఇక్కడ కర్తవ్యమేమీ ఉండదు హీ బికాజ్ కర్తవ్యం నాస్తి బికాజ్ కృతం కించిత్ అర్థవత్ నవతి ఇర్థ ఎందుకంటే మోక్షావస్థలో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కన్సిడరేషనే ఉండదు లాభనష్టాలు ఎప్పుడు ఉంటాయో తెలిసినండి వీడు సబ్జెక్ట్గా నిలిచి ఉండాలి అహంకారంగా వీడు ఎదురుగా ద్వైత ప్రపంచం ఉండాలి అప్పుడే లాభనష్టాల యొక్క అంచనా ఉంటుంది ఈ సబ్జెక్టు లేదు ద్వైత ప్రపంచము లేదు ఇంకా ఇంకా లాభ నష్టాలు ఏముంటాయండి సినిమా అయిపోయిన తర్వాత ఇంకా లాభ నష్టాలు ఏముంటాయండి సినిమా ఉన్నప్పుడు బాగుంది వినోదంగా ఉంది విసుక్ కొట్టింది బోరు లాభ నష్టం ఉంటుంది తప్ప సినిమా అయిపోయిన తర్వాత ఇంకా ఆ దృష్టాంతంలో లాభ నష్టాలు ఏమీ ఉండవు మీ స్వరూపంలో మీరు నిలిచి ఉండుతలే వైశారధ్యంతువై నాస్తి భేదే విచరతాం సదా భేద నిండా పృథగ్వాద తస్మాత్తేపణ స్మృతా సేదే విచరతాం ఎల్లవేళలా భేదమునందే సంచారం చేయువారు భేదాన్నే మాట్లాడతారు భేదాన్నే భావన చేస్తారు భేదాన్నే బోధిస్తారు భేదే విచారణ ఆచార్యులు ఆ మాట ఎలా అంటున్నారో చూడండి ఒక రకమైన నిర్వేదంతో అంటున్నారు అంటే వీళ్ళు తెలుసుకోరు సో వాళ్ళకి తమంతటా తమకు తెలియదు మేము కొని ఇతరుల వద్ద తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు తాము అన్నీ తెలుసుకుని ఒక భయంకరమైన అజ్ఞానంలో అలా ఉండిపోతారు భేదమే సత్యము అని ప్రచారం చేస్తూ ఉంటారు పెద్ద బడ్జెట్ ఉంటుంది ఈ ప్రచారానికి భేదమే సత్యము అని బడ్జెట్ ఉంటుంది క్రిస్టియన్ మిషనరీస్కి చాలా పెద్ద బడ్జెట్ ఉంది ఆ బడ్జెట్లో వాళ్ళు ఏం చెప్తారు నువ్వు పాపి ఇవి ఫస్ట్ పాయింట్ యేసు క్రీస్తు రక్తాన్ని నీ పాపాన్ని కడిగాడు నువ్వు దేవుణ్ణి ఆ క్రీస్తు ద్వారా చేరుకోగలుగుతావు థర్డ్ పాయింట్ ఫోర్త్ ఏమిటంటే మిగతా ఆరాధనలన్నీ మానేసేయాలి ఇది వాటి సిద్ధాంతం అంతా కలిపి మొత్తం అంతా నేను మీకు నాలుగు పాయింట్లో చెప్పేశాను మొత్తం క్రిస్టియానిటీ వీళ్ళు చర్చే క్యాథలిక్స్ వ్యాటికర్ను బోధించే తత్వం అంతా కలిపి ఇంతే ఈ నాలుగు పాయింట్లే ఈ నాలుగు పాయింట్లు ప్రచారం చేసి దీంట్లో జనాల్ని చొప్పించటానికి ఈ సిద్ధాంతంలోకి బడ్జెట్ ఎంత ఉంటుందో తెలిసిన బిలియన్స్ ఆఫ్ డాలర్స్ బడ్జెట్ ఉంటుంది ఈ ప్రచారం చేయటానికి పాపం ఆయన చెప్పాడు బైబిల్లో ఆయన ఏమన్నాడంటే ద సన్ అన్ ది గాడ్ ఆర్ వన్ అండ్ ది సేమ్ అని చెప్పాడు కొడుకును తండ్రి ఒక్కడే అని చెప్పాడు అంటే అద్వైతం చెప్పినట్టు కాలేదు సన్ అంటే భక్తుడు గాడ్ అంటే తండ్రి సో భక్తుడును దేవుడు ఒక్కటే అని చెప్పాడు తర్వాత నీ హృదయంలో ఆ ఈశ్వరుని యొక్క సామ్రాజ్యం ఉంది అని అంటే అర్థం ఏమిటి నీవు ఆత్మస్వరూపుడు అని చెప్పినట్టు కాలేదు ఇలా చాలా చెప్పాడు అయితే వాళ్ళకి తెలియదు వాళ్ళు బైబిల్ వచ్చి నేర్చుకోవాలి మన దగ్గరకు వచ్చి కూర్చొని నేర్చుకోవాలి మన దగ్గర కంటే నా దగ్గరికి అనే అభిప్రాయం కాదు అక్కడ స్వామి ప్రభావానంద దౌ ద శర్మ నాంది మౌంట్ అని ఒక పుస్తకం వేశాడు కాబట్టి వీళ్ళు వెళ్ళి ప్రభావానంద గారి లాంటి వాళ్ళ దగ్గర బైబిల్ చదువుకోవాలి తర్వాత దీపక్ చోప్రా ద థర్డ్ జీసస్ అనే ఒక పుస్తకం వేశాడు బాగా రాశాడు అతను వీళ్ళందరూ కూర్చొని చక్కగా చదువుకోవాలి మనం మన దగ్గరికి వచ్చినా పర్వాలేదు మీతో మాట వచ్చి చెప్పాను కాబట్టి వాళ్ళు అలాంటిది ఏమీ చేయరు వాళ్ళు భేదంలోనే సంచారం చేస్తూ ఉంటారు కొన్ని వాళ్ళంటే అలా ఉన్నారు మన దగ్గర ఉపనిషత్ ఉపనిషత్ అధ్యయన పీఠము అని పేరు పేరు ఎలా ఉపనిషత్ అధ్యయన పీఠము అని పేరు ఆ ఉపనిషత్ అధ్యయన పీఠంలో అత్యంత ప్రముఖమైన కార్యక్రమం ఏమిటో తెలుసునండి విగ్రహారాధన అది అత్యంత ప్రముఖమైన కార్యక్రమం దేవుడు నీ ముందు విగ్రహం రూపంగా ఉన్నాడు దేవుడు విగ్రహంలోనైనా ఉన్నాడు లేదా వైకుంఠంలోనైనా ఉన్నాడు నీవు నీవే దేవుడు దేవుడే ఇది ఉపనిషత్ విజ్ఞాన పీఠమా తత్వ మనిషి కాదా ఉపనిషత్తు ఇదా తన ఉపనిషత్తు ఆయన అరగంట సేపు చెప్తున్నాడు దేనికి ఆ దేవుని యొక్క హస్తము దాంట్లో ఉండే రేఖలు ఈ రేఖ ఏ దేవుడు ఆయన రోజు పూజ దేవుడు రేఖలు ఆ రేఖలు ఎవరు పెట్టారండి ఈయన పెట్టిన రేఖలు కాదండి పెట్టి రేఖలు ఈయనే రేఖలు పెట్టి ఆ రేఖల మీద మీమాంస చెప్తున్నాడు చూడండి ఇది విద్యారేఖ ఇది దేవుడికి కాబట్టే అలా ఉంది ఆయన సర్వజ్ఞవుడు కనుక జీవుడికి ఎవడికి కూడా ఇంత పొడుగు ఉండదు ఇది విద్యారేఖ ఇది ధనరేఖ లక్ష్మీరేఖ చూడండి జల్లిగొడ్డులాగా ఎంత పొడుగుతూ ఉందో ఆయన సాక్షాత్తు లక్ష్మీపతి కాబట్టి ఆయనకే అంత అంత రేఖ ఉంటుంది జీవుడికి ఎవడికి ఉండదు అంటే ఈ రకంగా ఈ రేఖలు ఎవరు పెట్టారండి నువ్వే పెడితవి కదా నువ్వు సో కేవలము విగ్రహమును ఆరాధించుట దేవుడు విగ్రహంలో ఉన్నాడు అక్కడ ఉన్నాడు నీకు తెలుసా మీరు విన్నారా ఎవరో చెప్పమంటారా మాధవ సేవయే మానవ సేవ ఎలా ఉంది కళ్ళు తిరిగిపోయేట్లా లేదు మీరు సరిగ్గా విన్నారా నేను చెప్పింది మాధవ సేవయే మనం ఎంతో ద్వైతం అండి కరడుగట్టిన ద్వైతాన్ని సత్యంగా భావిస్తూ ఉపనిషత్తులు దాన్నే బోధిస్తున్నాయని చెప్తూ దానిని ప్రచారం చేయటం అనే పెద్ద బడ్జెట్ దానికి ఆ ప్రచారం పెద్ద బడ్జెట్ ఈ బడ్జెట్లు చూస్తే ఆశ్చర్యం ఇస్తుంది మనమేమో నెలకు వంద రూపాయల బడ్జెట్ రెండు వందల మనం వందలలో మాట్లాడతాం ఈ టాక్ ఇన్ ఈ రోజుల్లో హండ్రెడ్స్లో ఎవరు మాట్లాడుతున్నారండి ఆటో వాళ్ళు కూడా విసి తీసుకుంటున్నారు వీళ్ళు హండ్రెడ్ అంటే వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో హండ్రెడ్ అండ్ ట్వంటీ ఇవ్వాయి ఏ పంతులు ఎంత ఇస్తావు హండ్రెడ్ అండ్ మీటరు ముప్పై అవుతుందా అంటే మీటర్లు వెళ్ళవా అంటున్నా ఎనభై ఇవ్వు హండ్రెడ్ అని వాళ్ళు కూడా హండ్రెడ్స్తో మాట్లాడుతున్నారు హండ్రెడ్ బడ్జెట్ ఎప్పుడో పోయింది వీళ్ళ బడ్జెట్స్ థౌజండ్స్ కాదు లక్షలు కాదు పది లక్షలు కాదు కోట్లు కోట్లు బడ్జెట్స్ భేదే విచరతాంస ఇలాంటి ప్రవృత్తిని చూస్తే ఇంకా ఏమనాల్సి ఉంటుండే వాళ్ళ గురించి మనం ఏమంటే ఒకటి ఉపయోగం సర్వకాలముల ఎందు భేదము అయితే ఉళ్ళ వాళ్ళనే అన్నముందు నా తాత్పర్యం కాదు మన కూడా భేద దృష్టి ఉంటుంది అలాగే ఎప్పుడూ నిరంతరంగా భేదంలో మనం సంచరించకూడదు నేను ఒక భిన్నమైన దేహంలో భిన్నమైన అహంకారాన్ని ఇన్ ఐసోలేటెడ్ ఈగో ఇనే సెపరేట్ బాడీ అని ఎంతవరకు అయితే మీరు ఆ మిమ్ములను మీరు స్వీకరిస్తారో ఎందుకంటే మీ గురించి మీకు స్వీకారం ఉంటుందో దాని మీద ఆధారపడి మీ యొక్క జగత్తు యొక్క అండర్స్టాండింగు మీలో ఉన్న ఈశ్వరుని యొక్క అండర్స్టాండు ప్రభావితమై ఉంటుంది ఒక మహాత్మ దగ్గర ఒకడు వెళ్ళాడు ఒకడు వెళ్ళి ఈశ్వరుడు ఎలా ఉంటాడు ఈశ్వరుడు అంటే ఏమిటనండి అంటే ఆయన ఏమన్నారు తెలిసిన ఐదున్నర అడుగులు లేవురా నువ్వు పొట్టివాడవు ఐదున్నర అడుగులు ఉన్నావు ఈ ఐదున్నర అడుగుల దేహంలో ఉన్న నేనేమిటో ముందు తెలుసుకుని ఆ తర్వాత ఈ బ్రహ్మాండమునకు అధిపతి అయిన ఈశ్వరుడు ఏమిటో తర్వాత చూద్దామని చెప్పాడు ఆయన అంటే పాపం కోపంగా పరుషంగా చెప్పినట్టు అనిపించింది అంటే ఇతను అన్నాడు నేను దేవుణ్ణి తెలుసుకోవటానికే నన్ను గురించి నేను తెలుసుకోవడం తెలుసుకుంటే కానీ దేవుణ్ణి తెలుసుకోవడం కుదరదా అలా చెప్తున్నారు అంటే అలా చెప్తున్నది అందుకోసమే నిన్ను గురించి నువ్వు తెలుసుకోకుండా నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేదు నీ గురించి నీకు ఈ ఐదున్నర అడుగుల దేహంలో నేను ఒక పరిచ్ఛిన్నమైన అహంకారము అదే నేను ఒక వ్యక్తియే నేను అని నీవు తెలుసుకున్నంత కాలము కూడా నీవు ఆ ఆత్మతత్వాన్ని ఆ ఈశ్వర స్వరూపాన్ని తెలియలేవు ఎందుకో తెలుసునండి ఈశ్వరుడు ఒక వ్యక్తి కాదు ఈశ్వరుడు పర్సనల్ కాదు ఈశ్వరుడు ఇంపెర్సనల్ అది మనం మీరు చెప్పగలరా ఎవరికైనా చెప్పగలరా ఎవరైనా వెళ్తాడా ఈశ్వరుడు పర్సనల్గా చూస్తారా ఈశ్వరుడు ఇంపర్సనల్గా చూస్తారా ఇప్పుడు దేవుడిని పూజిస్తే కోరిక తీరుస్తాడు వాడు పెర్సనల్ అవుతాడా ఇంపర్సనల్ అవుతాడా పర్సనల్ అవుతాడండి మీరు పూజ చేస్తే కోరిక తీర్చేటంటే పర్సనల్ అయిపోలేదండి దేవుడు వాడు ఆ దేవుడు ఎందుకు పర్సనల్ అయ్యాడు మీరు పెర్సనల్ కనుక అదే తమ్ముడు దేవుడు పెర్సనల్ కాదు దేవుడు ఇంపర్సనల్ మరి రామాదేవుడి నువ్వు పెర్సనల్ కాదు నువ్వు ఇంపర్సనల్గా స్వామి రంగనాథానంద్ అనేవారు ది ఇన్పర్సనల్ ఎంబెడేడ్ ఇన్ ది పర్సనల్ ఆ పర్సనల్లో చిక్కుకుపోయిన ఇన్పెర్సనల్ యు టేక్ ఇట్ అవుట్ ఎలాగో తెలుసినా మనస్సుని సాక్షి రూపంగా చూస్తూనే యు ఆర్ ఆల్రెడీ ది ఇంపెర్సనల్ అవేర్నెస్ సాక్షి యొక్క మహిమ ఏమిటంటే ఈగో ఇస్ ది పర్సనల్ ఈగో ఇక్ అవేర్నెస్ దట్ ఈస్ ది పర్సనల్ సో విట్నెసింగ్ అవేర్నెస్ ఈజ్ ఆల్రెడీ ఇన్ పర్సనల్ ఆల్రెడీ మీలో దైవాంశం వచ్చేసింది అప్పటికే కాబట్టి ఈశ్వరుడు పర్సనల్ కాదు సో మొట్టమొదటి మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే అయాం సాక్షి నేను సాక్షిని మాత్రమే నేను అహంకారం నేను కాదు ఈగో నేను కాదు నేను సాక్షిని మాత్రమే సాక్షి అంటే ఏమిటో తెలుసున్నాయి దానికి ఓ డైమెన్షన్ ఉండదు అహంకారం ఉందంటే దానికి డైమెన్షన్ ఉంటుంది ఇప్పుడు కాంట్రాస్ట్ చెప్తూ ఉండాలి సాక్షికి డైన్షన్ లేదని ఎందుకు అంటున్నా డైమెన్షన్ ఇది ప్రసక్తమైంది కాబట్టి నిషేధించాం ఎలా ప్రసక్తమైంది అహంకారము డైమొన్షన్ ఉంటుంది దానికి ఈ దేహమే దాన్ని డైమొన్షన్ అహంకారానికి తర్వాత సాక్షి చైతన్యం ఉన్నందుకు డైమొన్షన్ ఉండదు అహంకారము టైం బౌండ్ అయి ఉంటుంది ప్యాస్ట్ ఉంటుంది అహంకారానికి హిస్టారిక్ సెల్ఫ్ అది ప్యాస్ట్ ఉంటుంది ఫ్యూచర్ ఉంటుంది ఎప్పుడో చచ్చిపోతుంది అహంకారం కానీ సాక్షి చైతన్యము It is ఇట్ ఈస్ ద center, టైమ్లెస్ సెంటర్ ఆఫ్ అబ్జర్వేషన్ ఇట్ ఈజ్ టైమ్లెస్ వాచ్ఫుల్నెస్ రేదర్ దాన్ ఎ సెంటర్ ఇన్ ఫ్యాక్ట్ ఆ సెంటర్ అనే పదాన్ని ఒక సెన్స్లో వాడక కూడా తప్పేం కాదు కాబట్టి అది సాక్షి చైతన్యం కాబట్టి మీరు ఆ సాక్షి చైతన్యంగా నిలిచి ఉన్నట్లయితే మీ స్వరూపాన్ని మీరు తెలుసుకోగలుగుతారు ఎవరు తెలుసుకోగలుగుతారంటే మీరు శుద్ధమైన నిర్విశేషమైన వ్యక్తిత్వరహితమైన వ్యక్తిత్ వ్యక్తి కాని అంటే అవ్యక్తమైన శుద్ధమైన ఆత్మచైతన్యము అని మీరు తెలుసుకోగలుగుతారు తర్వాత మైండ్ అండ్ మ్యాటర్ అంటే ఈగో ఈ జ్ఞాత ఈగో చేతి తెలియబడే జ్ఞేయము ఈ మైండ్ అండ్ మ్యాటర్ రెండూ కూడా ఆ శుద్ధమైన చైతన్యము నందే భాషిస్తున్నాయని ఆ చైతన్యం సత్యమని ఈ మైండ్ అండ్ మ్యాటర్ మిక్ష అని నిక్ష ద్వైతం అని మీరు తెలుసుకోగలుగుతారు మీరు మైండ్ అండ్ మ్యాటర్ జ్ఞాతాధ్యేయము అదే ద్వైతం అంటే మైండ్ అండ్ మ్యాటర్ వీడు మైండ్ అండ్ మ్యాటర్ ఇంటర్ అంటే వేరే ఇంకో దేవుణ్ణి ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం ఉండదు ఈ మైండ్ ఆ మ్యాటర్ని కల్పిస్తుంది ఆ మ్యాటర్ ఈ మైండ్ని కల్పిస్తుంది అక్కడికి అక్కడికి దానికి దానికి సరిపడుతుంది ఇప్పుడు ఏమైపోయింది మైండ్ వేరు మ్యాటర్ వేడు అని దాంతో ఈ మ్యాటర్ కోసం ఇంకో దేవుణ్ణి పెట్టాడు అక్కడెక్కడో దిస్ ఈజ్ హౌ ద్వైత ఈజ్ క్రియేటెడ్ ద్వైతే విచరతాం సదా సో యూ యూ అఫోల్డ్ ద మైండ్ అండ్ మ్యాటర్ అండ్ అట్ ది సేమ్ టైం యూ ట్రాన్సెండ్ ద మైండ్ అండ్ మ్యాటర్ ఆ విధంగా ఆత్మస్వరూపాన్ని తెలుసుకోవాలి అంతేగాని నిరంతరము ద్వైతము నందు సంచరించరాదు కానీ వీళ్ళు అలా సంచరిస్తూ ఉంటారు దాంతో ఏమవుతుందో తెలుసినా ఆ వైశారద్యము వాళ్లకు దొరకదు వైశారద్యంతు నాస్తి భాష్యకర్లు ఏం దొరుకుతుందో ఏ పరమాథతత్వం ప్రతిపన్నా తే అకృపణలోకే పైన చెప్పినటువంటి అజం సామ్యం విశారదం అయినటువంటి పరమార్థతత్వాన్ని అంటే యథార్థమైన స్వరూపాన్ని ఆత్మతత్వాన్ని ఎవరైతే పొందినారో ప్రతిపన్నా ప్రతిపత్తి అంటే జ్ఞానం మీరు దాన్ని జ్ఞానం చేతనే పొందగలుగుతారు ఇంకో రకమైన ప్రతిపత్తి ఏమీ ఉండదు అంటే జ్ఞాతవంత ప్రతిపత్తి అంటే జ్ఞానం ఆ పదాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి ప్రతిపత్తి అంటే జ్ఞానం విప్రతిపత్తి అంటే తప్పు అర్థం తప్పు జ్ఞానం విప్రతిపత్తి అంటే ఇత్యా జ్ఞానం ప్రతిపత్తి అంటే జ్ఞానం ఎనీవే అటువంటి పర ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో ప్రతిపన్నా వాళ్ళే అకృపణులు కృపణత్వము లేని వాళ్ళు కృపణుడు అంటే దీనుడు అని మనిషి దీనంగా బ్రతుకుతూ అంతే కదండి ఇప్పుడు నాకు ఆన సుఖం లేదు ఆనందం లేదు ఈ సుఖము ఆనందము బయట ఉన్నాయి బయట ఎక్కడ ఉన్నాయి అదిగో ఆ క్లబ్బులో ఉన్నాయి లేకపోతే ఆ డబ్బులో ఉన్నాయి లేకపోతే ఆ భోగాల్లో ఉన్నాయి లేకపోతే ఫలానా వ్యక్తుల వద్ద ఉన్నాయి మరి డబ్బులో ఆనందం ఉంది అంటే ఆ డబ్బు మనకి ఎక్కడి నుంచి వస్తుంది లేకపోతే కన్నం వేయాలి లేకపోతే నుంచి వస్తుంది డబ్బు ఆ భోగాల్లో ఆనందం ఉంది ఫైవ్ స్టార్ భోగాల్లో ఆనందం ఉంది అంటే అది ఎక్కడి నుంచి వస్తుంది అది మనకు అందుబాటులో లేదు మళ్ళా కాబట్టి మనం దీనులుగానే మిగలాలి తర్వాత మనం మానసిక పరాధీనతలో నుండి అలా నా వ్యక్తి ఎందు అడిగారు ఆర్ యూ హ్యాపీ అని అడిగారు అంటే ఆయన అన్నాడు ఐఎం నాట్ హ్యాపీ అన్నాడు వై అంటే మై హ్యాపీనెస్ వెంట్ టు బాంబే అని నా ఆనందం బొంబాయి వెళ్ళి వెళ్ళింది అదేమిటంటే ఆనందం బొంబాయి వెళ్ళడము ఏమిటంటే వీడి ప్రియురాలు బొంబాయి వెళ్ళింది అనమాట కాబట్టి వీడిక్కడున్నాడు వీడి ఆనందం బొంబాయిలో ఉంటాడు కాబట్టి ఆనందంగా ఎక్కడుంటాడు మళ్ళీ ఆనందం బొంబాయి నుంచి వచ్చాక మళ్ళీ ఇది మానసిక పరాధీనత దీనుడుగా ఉంటాడు మనిషి చాలా దీనుడుగా ఉంటాడు తర్వాత మనిషి దేహమును కూడా దేహము ఎడల కూడా తల దీనిగా ఉంటాడు ఎంత దైన్యమంటే ఓ దేహమా నీవు నాకు సహకరించు నాకు భోగాల్ని అనుగ్రహించు అని వీడు దేహాన్ని బతిమలాడుకుంటూ ఉంటాడు ఎందుకంటే దేహం సహకరించరు వీడు అదేదో మసాలాలు వేసుకు తింటాడు కడుపులో మంట వస్తుంది మసాలా అదేదో మిరపకాయ బజ్జి ఎప్పుడు తిందామన్నా ఈ కడుపులో మంట గుర్తుకొస్తుంది అప్పుడు దేహం మీద విసుకోనైనా విసుక్కోవాలి లేదంటే దేహాన్ని ప్రార్థించనైనా ప్రార్థించాలి ఓ దేహమా నీకు ఇంత సేవ నేను చేస్తున్నాను కదా నాకు ఈ మాత్రం కన్సిడరేషన్ ఇవ్వలేకపోతుంది ఈ నిరపదాది బజ్జీ భాగ్యాన్ని నాకు నేను కలిగించలేకపోతుంది అని వీడు ప్రార్థించాలి సో ఈ విధంగా మనిషి దీనుడు దీనాతి దీనుడుగా ఉంటాడు కానీ ఎవళ్ళైతే అపూర్ణమైన ఆత్మతత్వాన్ని తెలుసుకుంటారో వాళ్ళు మాత్రమే ఈ లోకంలో అక్రూపణ ఆత్మతత్వము తెలిసిన వాడే అక్రూపణుడు దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరివాడు రూపణుడే ఓ మహాత్ములు ఉన్నారు ఆయన రాజుగారు మా ఇంట్లో సరే ఈయన సాయంకాలం భిక్షకు వెళ్ళాడు సాయంకాలం అయింది అటైంది భిక్షాది చేసిన తర్వాత రాత్రికుడే విశ్రమించండి అన్నారు పూర్వకాలం రోజులు ఇంకా రాత్రి ఎక్కడ భిక్ష చేస్తే అక్కడ విశ్రమించిన చేతికి పడిపోతుంది నడిచి వెళ్ళాలి పక్క ఊరికి నడిచి వెళ్ళాలి మధ్యలో అడవి ఉంటుంది ఇంకేమిటి రాత్రి వెళ్ళేది రాత్రి విశ్రమించి మొన్నడు పొద్దున్న స్నానం చేసిపోతారు అక్కడికి ఎక్కడికో లంచ్కి ఆ ఊరు చేరుకుంటారు ఇది పద్ధతి ఓ గదిలో పడుకుతున్నాడు ఆయన తెలవభావం ఐదు ఏప్పటికి లేచాడు ఆయన ఈ మహాత్ముడు లేచి పశ్చాత్త చేస్తున్నాడు వరండాలో రాజుగారి ప్రేమతోటి తానా గది ఆయనకు మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది కదా దాన్ని పక్క గది ఇచ్చారు ఈయన సో ఈయన ప్రచారం చేసుకుంటే రాజుగారు ఆరింటికి నిద్రలేచి మార్నింగ్ ప్రేయర్స్ చేస్తున్నాడు ఆయన ఏమిటంటే ఆ ప్రేయర్సు ఆ ప్రేయర్స్ విన్నాడు పైకి ప్రార్థనలు కొంతమంది పైకి చేస్తారు కదా విన్నాడు విని సంచి సర్దుకుని బయలుదేరాడు అప్పుడు మహారాజు అయ్యా విడిపోతున్నాడు ఇంకా మీకు నేను దక్షిణ ఏమీ మీరు ఏదైనా కోరుకుంటే మీకు కోరికను నేను తీర్చి మీకు దక్షిణ ఇచ్చి పంపిద్దామనుకుంటే మీరు అప్పుడే సంచీపించుకుని బయలుదేరారు ఏంటి అంటే నేనే బిచ్చగాడిని అనుకున్నాను నువ్వు మరింత పెద్ద బిచ్చగాడివి మీ దగ్గర నేనేం తీసుకుంటానులే అని ఆయన సజ్జీ నేను బిచ్చగాడి మీకు ఎవరు చెప్పారు నేను రాజును కదా అంటే నువ్వు పొద్దున్నే దేవుడికి చేసిన ప్రార్థననే విన్నాను నీ అంతటి బిచ్చగాడు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు నేను నిన్నేం బిచ్చడుగుతాను ఎవడు బెచ్చగాడు కాడో వాడిని చూసుకుని ఆయన బెచ్చమడుగుతాను అని చెప్పాడు అది కృపాణ అంటే మహారాజు కూడా దీనుడే ఒక్కడే దీనుడు కానివాడు ఆత్మతత్వము తెలిసింది అలెగ్జాండర్ మహాశయుడు గుర్రం మీద వెళ్తున్నాడు వాహ్యాలికి ఒక సాధువు అడ్డంగా వచ్చాడు గుర్రం దిగి సాధువు పక్కన నిలబడ్డాడు ఆయన్ని దబాయించడం కోసం నిలబడ్డాడు తనకు సలాం చేయలేదనే కోపంతో ఆ నిలబడ్డప్పుడు ఈ సాధువు చింకి బట్టలు కట్టుకుని ఉన్నాడు అలెగ్జాండరు రత్నాలతోటి వజ్రాలతోటి వైడూర్యాలతోటి బంగారం తోటి తయారు చేసినటువంటి వస్త్రధారణం చేసిన ఉన్నాడు అలెగ్జాండరు పృథ్వీలో సగభాగానికి అధిపతి ఈ సాధువు దేనికే అధిపతి కాదు కానీ అలెగ్జాండర్ బిచ్చగాడు ఆ సాధువు పూర్ణుడు ఆ సంగతి అలెగ్జాండర్ తెలుసుకున్నాడు కూడా ఆ విధంగా మనం హిస్టరీలో చెప్తా ఆ సాధువు అభయుడు ఆయనకు భయమంటే ఏమిటో లేదు అలెగ్జాండర్ భయపడుతూనే బ్రతుకుతున్నాడు తాను సంపాదించిన సామ్రాజ్యం ఎప్పుడు చేయజారిపోతుందో తెలియకుండా భయపడుతూనే ఉన్నాడు కాబట్టి ఆత్మజ్ఞాని మాత్రమే అకృపణుడు లోకే కృపణ ఏవా అన్నే ఇహ ఇవాటి కొంచెం సంధులు తెలుసుండాలి మీకు అక్కడ అన్య అని ఉంటుంది విడదీస్తే అన్యే అవుతుంది ఇతరులందరూ కూడా అంటే ఆత్మస్వరూపము తెలియని వాళ్ళు అందరూ దీనులే ఈ దీనులు రెండు రకాలు జగత్తుని ప్రార్థించేవాళ్ళు ఒక రకం దీనులు జగత్తు కంటే దేవుణ్ణి ప్రార్థించేవాళ్ళు ఇంకో రకం దీనులు మొత్తానికి దీనులే అందరూ దీనులే ఇత్యాహ సో యస్మాత్ భేద నిమ్నాప్పుడే భేద నిమ్నం దాకా వెళ్ళిపోయేలా ఓకే సో సెకండ్ హాఫ్ ఉంది చూడండి భేద నిమ్నా అని ఉంది నిమ్నా అంటే కింద ప్రవహించుట మీరు పల్లమిరుగు అంటారు కదా పల్లముకి సంస్కృతం ఎక్కడ తెలుసిన నిమ్నా భేద నిన్నా అంటే వీళ్ళ బుద్ధి ఎలా ప్రవహిస్తుంది భేదంలోకి ప్రవహిస్తుంది భేద నిమ్ ఎంతసేపు భేదంలోకే ప్రవహిస్తూ ఉంటుంది దానికి అర్థం ఆయన చెప్తున్నారు భేదానుయాయిన భేదాన్ని అనుసరిస్తూ ఉంటారు భేదాన్నే తత్వంగా స్వీకరించి ఫాలో అవుతూ ఉంటారు సంసారానుగా ఇత్యర్థ అంటే మనము సంసారాన్ని అనుసరించి వాళ్ళమే తప్ప అనుగాహ అంటే అనురాగినహ అంత చరిత్ర కాదు సంసారాన్ని అనుసరించడం అంటే సంసారమునందు అనురాగము గలవారు వీళ్ళు సంసారమునందు అనురాగం గలవారే తప్ప దేవుడి అనురాగం గలవాళ్ళు కానే కాదు ఇప్పుడు దేవుడు పేరు చెప్పి అలా పొరుగులు తీస్తూ ఉంటారు దేవుడి దర్శనం అని చెప్పేసి అనురాగం ఎక్కడుందండి దేవుడు దర్శనం చేసి వాళ్ళ అనురాగములు ఏమి ఎందుగలదు సంసారములు ఎండగలదు ఈ సంసారాన్ని మరింత అనుకూలం చేస్తాడేమో ఈ దేవుడు అని ఆ దేవుణ్ణి వెంటబడుతున్నారు దేవుడు ఒక్కసారి కనపడి వెంకటేశ్వర స్వామి ఒక్కసారి కనపడి అదే మీ నేను సంసారం మీకు అనుకూలం నేను మీ సంసారం మీ వేడుపు మీరే ఏడవండి మీకు ఎప్పుడైనా వైరాగ్యం కావాలన్నా ఆత్మజ్ఞానం కావాలన్నా వచ్చి నా కాళ్ళు పట్టుకోండి ఈ సంసారం నేను మీకు అనుకూలం చేయను అని ఆయన ఒక్క మాట చెప్పేస్తే వీళ్ళందరూ వెళ్ళడం మానేస్తారు తిరుపతిలో ఖాళీగా ఉంటుంది మనం వెళ్ళి ఎప్పుడైనా ఒక దండం పెట్టుకోవచ్చు